ఎందుకంటే ధర్మమునకు విరుద్ధమైనది చాలా హానిని కలిగిస్తుంది అమాటే తరువాతి వాక్యం కూడా అదే ధర్మా విరుద్ధో భూత కామోస్మి భరతర్షభ హే అర్జున ధర్మమునకు విరుద్ధము కాని కామన ఉండాలి ధర్మమునకు విరుద్ధమైన భోగ భోగలాలసత ఉండకూడదు అటువంటి కామము కూడా నా విభూతియే సో ఇప్పుడు ఈ ధర్మవిరుద్ధంగా అన్యాయంగా ధనాన్ని సంపాదించారనుకోండి ఇది ఇంతకుముందు మనం అనుకున్నాం అన్యాయోపార్జిత నితం దశ వర్షాన్ని తిష్టతి ప్రాప్తేకాదశే వర్షే తూలికేవ వినశ్యతి అని మనుస్మృతికారుడు చెప్పాడు అన్యాయంతో మీరు సంపాదించిన సొమ్ము పది పది సంవత్సరాలు కూడా మీ దగ్గర ఉండొచ్చు స్థిరంగా కానీ పదకొండో సంవత్సరం వచ్చేప్పటికీ అంటే ఆ టైం వచ్చేప్పటికీ అర్థం అది గడ్డిపోచె ఎలా అయితే నిప్పుల్లో పడి భస్మం అయిపోతుందో అలా నశించిపోతుంది ఏది మిగలదు మంచి పేపర్లో చూశాను ఎవరో ఒక ఆయన పెద్ద అధికారి ఒక లంచాలోకి తీసుకుని రెండు రూపాయలు సంపాదించడమో ఏదో లెక్క వేశాను అదంతా కూడా ఒక్క గంటలో ప్రభుత్వాధికారులు వచ్చేసి కారులో వేసుకుని పట్టుకుపోయారు ఎక్కడికి పట్టుకోయారో భగవంతుడికి తెలియదు ఎక్కడికో అక్కడికి పట్టుకుపోతారు మొత్తం అంతా ఈ దగ్గరేం దీన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు ఈ అన్యాయంగా సంపాదించిన సొమ్ము అలాగే ఉంటుంది ఇప్పుడు ఇంక జైల్లోంచి ఉపాయం ఏమిటి అని అని ప్రారంభించాలి కార్తవీర్యార్జునుడిని ఆరాధిస్తే జైలు నుంచి విముక్తి కలుగును అని ఎక్కడో వాక్యం ఒకటి ఉంటుంది కాబట్టి కార్తవీర్యార్జునుడు బలతరం పట్టుకోవాలి ఎవరికి తెలుసు ఈ కార్తవీర్యార్జున మంత్రం ఏదో రామ మంత్రమో కృష్ణ మంత్రమో అంటే చెప్పగలుగుతారు కానీ కార్తవీర్యార్ అర్జునుడు ఎక్కడి ఎక్కడో ఉంటుంది బతికి పట్టుకుంటే ఆ ఆ రకమైన స్పెషలిస్టులు కొంతమంది ఉంటారు వాళ్ళని పట్టుకోవాలి వాడు కార్తవీర్యార్జున మంత్రం బీజాక్షరాలు ఇలాంటివన్నీ పెట్టు కూర్చుంటాడు ఆ లిస్టులు అరు సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఆ మంత్రం జపం చేస్తుంటే బెయిల్ రావచ్చు రాకపోవచ్చు వస్తుంది లేటాస్ ఓప్సా ఏముంది ఇండియాలో బెయిల్ ఓసారి రాకపోతే రెండోసారి ఒక్కసారి బెయిల్ వచ్చేస్తే దాని ఇంకా పర్వాలేదు ఇంకా లాయ ఏమి ఉండదు మళ్ళీ కేసు హీరింగ్ వచ్చేప్పటికీ ఏళ్లు పట్టేస్తుంది ఇటు వచ్చి కొంచెం లాయర్కి డబ్బులు పారేయాలి తప్ప ఫస్ట్ టైం బెయిల్ తెచ్చేసుకుంటే అయిపోయేది కేసు మాఫీ అలా ఏవో తంటాలు పడాలి కాబట్టి ఈ అన్యాయార్జితమైనది ధర్మ విరుద్ధమైనటువంటి భోగములు సంపద ఉండకూడదు పరస్పరం అవిరోధైన సేవేత అని ఓ వాక్యం ఉంటుంది ధర్మార్థ కామముల టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా ధర్మము అర్థము కామము ఇప్పుడు మీరు భోగాలు అనుభవించారనుకోండి కామ దానివల్ల అర్థానికి విరోధం వస్తుంది ధర్మానికి విరోధం వస్తుంది అర్థానికి విరోధం అంటే ఏమిటి డబ్బులు అప్పులు పెరిగిపోతాయి ధర్మానికి విరోధం చేయకూడని పనులు చేయటం కాబట్టి కామ పురుషార్థాన్ని సేవించవచ్చు అంటే భోగాలను అనుభవించవచ్చు కానీ ఎప్పుడు మన ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయిట్లా ఉండకూడదు పోగాలు తర్వాత ధర్మానికి విరుద్ధంగా ఉండకూడదు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లో మీరు కొనుక్కోవచ్చు అని మొత్తం మార్కెట్లో ఉన్నటువంటి సోఫాలు టీవీలు అన్నీ ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పేసి తీసుకొచ్చి ఆ ఇన్స్టాల్మెంట్ ఉంటాయి ఇలాంతా సామాన్తోటి నిండి ఉంటుంది ఈ లోపల ఇన్స్టాలమెంట్లు కట్టలేకపోతే వాళ్ళు వచ్చి వాళ్ళు అల్లీ మటుకెళ్ళిపోతారు ఏదో చేస్తారు మొత్తానికి కాబట్టి అంటే అక్కడ భోగము అర్థానికి విరుద్ధంగా వచ్చింది అలాగే లంచం పుచ్చుకున్నాడు అనుకోండి ఈ భోగాల కోసం అది ధర్మానికి విరుద్ధమైనది కాబట్టి ధర్మానికి అర్థానికి విరుద్ధంగా భోగముండదు అది ఇంకొకటి ఉంటాడు అర్థము వాటి సంగ్రహప్రధానుడుగా ఉంటాడు అంటే పోగేయటం డబ్బు పోగేయటమే వాడికి లక్ష్యం వాడు భోజనం కూడా సరిగ్గా చేయడు కామాన్ని బాగా నెగ్లెక్ట్ చేసేస్తాడు అంటే భోగాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాడు భోగంగా ఉండదు భోజనం కూడా సరిగ్గా చేయడు ఎందుకంటే భోజనం సరిగ్గా చేస్తే డబ్బు ఖర్చు అయిపోతుందంటాడు తర్వాత అధర్మాన్ని అధర్మంగా ఎక్కువ వడ్డీలోవి వసూలు చేసి అధర్మంగా కూడా డబ్బు సంపాదిస్తాడు కాబట్టి అర్థము వెనకపడి దాని వెంటబడి ఇటు కామాన్ని అటు ధర్మాన్ని కూడా చెడగొట్టుకుంటాడు అలా ఉండకూడదు ఇంకా ధర్మం దగ్గరికి రండి ఇంక ఎప్పుడూ ఉపవాసాలే పోయినం ఎప్పుడూ చేయడు ఇంకా తిండి తిప్పలు ఉండవు నీరస పడిపోతూ ఉంటాడు ఎప్పుడు ఇంట్లో వాళ్ళని తినేవడు తను తినడు ఆ కామానికి భంగం తర్వాత ధర్మాలు ధర్మకార్యాలు తీర్థయాత్రలు ఓ ఓ ఓ నెల కాశీ ఇంకో రోడ్లంపడ పడి తిరుగుతో మొత్తం డబ్బంతా వేస్ట్ చేసేసి డ్యూటీకి ఎప్పుడూ వెళ్లకుండగా జీతం అంతా లాస్ ఆఫ్ పే చేసేసి అర్థాన్ని నష్టం అవుతున్నాం ఏం చేస్తున్నారంటే ఈ వ్రతం చేశాను ఆ వ్రతం చేశాను కాబట్టి వ్రతం చేయాలి కానీ అది అర్థకామాలని నాశనం చేసి ఇట్లా ఉండకూడదు ధర్మము అని ఈ విధంగా ధర్మార్థకామాలు పరస్పర సహకారము ఉండే అవకాశం ఉంది పరస్పర విరోధము ఉండే అవకాశం ఈ మూడింటికి పరస్పర విరోధం లేని విధంగా మీరు సేవించుకోండి అని స్మృతికారులు గృహస్థులు ఉద్దేశించి బోధిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి ధర్మను విరుద్ధము కానీ కామనా భోగము అది నా స్వరూపమే ధర్మా విరుద్ధో భూతేశు కామేస్మి భరతర్షపా ఇప్పుడు అధర్మం ధర్మవిరుద్ధము అంటే అధర్మం అనమాట అధర్మం ఎప్పుడు వస్తుందంటే దానికి టెక్నికల్ డెఫినేషన్ ఉంది ఎప్పుడైతే మీ ఇచ్ఛ మీ కామన కోరిక జ్ఞానానికి విరుద్ధంగా ఉంటుందో అప్పుడు అది అధర్మం అవుతుంది జ్ఞానం ఉంటుంది కదా ఇప్పుడు మనము లంచము పుచ్చుకొనరాదు అని తెలుస్తూ ఉంటుంది వాడికి జ్ఞానం కానీ డబ్బు మీద ఉండేటువంటి ఆశ చేత లంచం పుచ్చుకుంటాడు కాబట్టి ఈ ఇచ్ఛ ఈ ధనాన్ని పొందాలి అనే ఇచ్చ లంచము పుచ్చుకోకూడదు అనే జ్ఞానానికి విరుద్ధంగా ఉంది కనుక అది అధర్మమైనది కాబట్టి ఇచ్చ ధర్మానికి జ్ఞానానికి ఎప్పుడైతే జ్ఞానానికి విరుద్ధంగా ఉంటుందో అప్పుడు అధర్మం అయిపోతుంది అదే అధర్మానికి డెఫినేషను సో ధర్మ విరుద్ధం కాని భోగాన్ని అనుభవించవచ్చు అయితే ఇక్కడ కామరాగములు లేనిది అలాగే ధర్మ విరుద్ధము కానిది ధర్మేణ శాస్త్రార్థేన అవిరుద్ధ కామ అంటే ఎటువంటి కామము అవచ్చుదంటే దే శంకర్లు దేహధారణ మాత్రద్యర్థ అశనా పానాది విషయ సహా కామ ఆయనకి దాహం వేసింది బాగా దాహం వేస్తోంది ఎండ సో అప్పుడు అనుకుంటాడు నాకు చల్లని మంచినీళ్లు దొరికితే బాగుండును అనుకుంటాడు అది కాము కామన కోరిక ఆ కోరిక ఆ కోరికలో ఆ దప్పిక రూపంగా నేనే ఉన్నాను ఆ దప్పిక నీళ్లు స దొరుకుతాయి ఎవరో చల్లని నీళ్లు ఇస్తారు అవి తాగుతాడు తాగితే ఆ రసానుభూతి కలుగుతుంది అదిగో ఆ భోగములో నేనే ఉన్నాను ఆకలి భోజనం టైమవుతుంది ఎవరో సాధువులు ఎతులు బ్రహ్మచారులు ఎవరో భోజనం పెట్టాలని ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైనా భోజనం పెట్టేవాడు ఉన్నాడు యతిష్ట బ్రహ్మచారీచ పక్వాన్న స్వామినా వని ఇప్పుడు గృహస్థు భోజనం చేయాలంటే బియ్యం తెచ్చుకుని కూరలు తెచ్చుకుని స్టవ్ వెలిగించుకుని దాన్ని పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి వేడి చేసి ఇవి దాంట్లో వేస్తే అవి ఉడుకుతాయి అప్పుడు తినాలి ఈ యతి బ్రహ్మచారి ఉన్నాడు వీడు ఈ గిన్నెలు పొయ్యి కూరలు బియ్యం వీటితో వాడికి సంబంధం ఉండదు ఈ వీటి గురించి అసలు వాడు ఆలోచించడం వాళ్ళంతసేపు అన్న స్వామి కూర అన్నావు వండిన వండిన కూర ఒండి అనడం అది వాటి వీడి దృష్టి ఎప్పుడు వాటి మీదే ఉంటుంది బ్రహ్మచారి సన్యాసి వీళ్ళిద్దరూ అలా ఉంటారు కాబట్టి గృహస్థేం చేయాలంటే ఈ సన్యాసికి బ్రహ్మచారికి రెండు మెతుకులు పారస్తూ ఉండాలి అది ధర్మం అలా చెప్పారు శాస్త్రకారులు మీరు వండుకు తినండి అనవకూడదు వండుకు తింటే సన్యాసి ఒండుకు తినడం అది పద్ధతిగా ఉండదు మరి వాడు ఒడ్డుకు తినకూడదు గృహస్థ పెట్టడు మరి ఏం చేస్తాడు అప్పుడేదో ఇంకో ఆల్టర్నేటివ్ చూసుకోవాలి అలా కాకుండా గృహస్థులు కనుక పాపం పెద్ద మనస్సుతో వండిన అన్నాన్ని ఇచ్చినట్లయితే ఆకలి మీద ఉన్నప్పుడు వండిన అన్నాన్ని ఇస్తే ఆశీర్వదించి భోజనం చేస్తాడు ఆకలి తీర్పు అప్పుడు ఎంతో అబ్బా ఎంత బాగుంది ఈ గృహస్థులు ఎంత పుణ్యాత్ములు ఈ ధర్మం లోకంలో ధర్మం లేదంటారు ఏమిటండి ఎందుకు లేదండి ఉంది ఇదో ఇప్పుడు నేను భోజనం చేశాను కదా ధర్మం లేకపోతే ఈ భోజనం ఎక్కడ వచ్చేది అనుకునే చాలా సంతోషిస్తాడు ఆ ఆనందము ఆ తృప్తి భోజనం చేసిన తృప్తి ఆ రూపంగా నేనే ఉన్నాను అని అంటున్నాడు మంచిది ఓహో మనం భాష్యం చదవాలి కదా నేను భాష్యం సంగతి మర్చిపోతూ ఉంటా ఎందుకంటే కొన్ని క్లాసులు ఉన్నాయి భాష్యం లేని క్లాసులు ఉన్నాయి నాకు భాష్యం నేను భాష్యం చూసి చెప్పేస్తాను చదవడం ఉండదు మనం భాష్యం చదువు పదో పదో శ్లోకానికి బీజమితి బీజం ప్రరోహ కారణం మాం విద్ధి ప్రరోహ అంటే మొలకెత్తుట ప్రరోహము అంటే మొలకెత్తుట ఆ మొలకెత్తుటకు కారణమైన విత్తనం అది నేనే హే పార్థ సనాతనం చిరంతనం మనం మిస్ లేదు తొమ్మిదో శ్లోకం భాష్యం చూసామా చూసాం వెరీ నైస్ సనాతనం చిరంతనం అంటే చిరము అంటే కాలము విశాలమైన కాలానికి చిరము అని పేరు ఆ చిరమును అంటే భూత భవిష్యత్ వర్తమానములను వ్యాపించి ఉండేటువంటి తత్వము దాన్ని చిరంతనము అంటే పరమేశ్వరుడు ఆయన కాలస్వరూపుడుగా ఉంటాడు కాలానికి అతీతుడుగా కూడా ఉంటాడు ఇంకా కించ బుద్ధి వివేక శక్తి అంతఃకరణస్యా ఈ అంతఃకరణస్య ముందు పెట్టుకోవాలి వివేకశక్తి అంతఃకరణము యొక్క అంటే అన్వయం కాలేదుగా ఇటు పెట్టుకోండి అంతఃకరణము యొక్క వివేకశక్తి అలాగే దాన్ని అన్వయించుకోవాలి భాష్యకారులు వర్డ్స్ని జంబుల్ చేసి పెడతారు అక్కడ ఒక ధోరణిలో అలా సంస్కృతంలో అలా ఉంటాయి కానీ ఇటు యథాప్రకారంగా మనం అన్వయించుకోవాలి ఈ వివేకశక్తి ఎవరికుంటుంది బుద్ధిమతా వివేకశక్తిమస్ వివేకశక్తి గలవారి ఎందు వివేకశక్తి ఉండును ధనవంతుల దగ్గరే ఉంటుంది ధనముంటుంది బుద్ధిమంతుల దగ్గరే ఉంటుంది బుద్ధి ఉంటుంది ఆ బుద్ధి నేనే తేజహాగల్భ్యం తాం తేజస్వినాం అహం తేజస్వంతులు వద్ద తేజస్సు ఉంటుంది ధనవంతుల దగ్గర ధనం ఉన్నట్టుగా తేజస్సు అంటే ఏమిటి ప్రాగల్భ్యము అంటే ప్రగల్భముగా ఉండుట అంటే ఒక ఏరియాలో ఒక టాపిక్లో చాలా పెద్ద సామర్థ్యాన్ని కలిగి ఉండటము దాన్ని ప్రాగల్భ్యము అని అంట అది ఎక్కడైనా మీకు కనపడితే అది నా స్వరూపమే తర్వాత శ్లోకం బలమితి బలం సామర్థ్యం ఓజ బలవతామహం అది బలవంతులలో ఉంటుంది ఓజస్సు ఓజహ అంటే శరీర బలానికి ఓజహ అని పేరు సంస్కృతంలో శరీరం అంటే కండబలం అనమాట ఖండబలం దాన్ని ఓజహ అంటారు అది సామర్థ్యం అంటే ఫిజికల్ ఎబిలిటీ సామర్థ్యం అంటే ఎబిలిటీ అంటే బరువులు ఎత్తుట ఎక్కువ దూరములు పరిగెత్తుట కఠినమైన కార్యములను నెరవేర్చుట ఇటువంటి శక్తి కానీ బలము అంటారు ఆ బలము నేనే ప్రహ్లాదుడిని అడుగుతాడు హిరణ్యకషపుడు నీ నిన్ను ఏనుగులతో నడిపించినా నీకేం కావట్లేదు నువ్వు ఇంకా ఏదేదో ఇంకా అలాగే పాటలు పాడుతూనే ఉన్నావు జపం చేస్తూనే ఉన్నావు నీకు ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందని దానికి ఆయన ఏమని చెప్తాడంటే న కేవలం మే భవత రాజన్ సవై బలం బలినాంచా పరేషాం అని భాగవతన్నారు దీనికి పోతన్నగారి తెలుగు పద్యం కూడా ఉంది బలవంతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు వాడే బలము దానవాగ్రని వింటే అని ఒక పద్యం ఒక కందపద్యం నేను దాన్ని ఇటు అటుగా చెప్పాను మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఆ కందపద్యం యాక్చువల్ కందపద్యం చూస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను కొంచెం ఇటు అటుగా ఇక్కడ ముక్క అక్కడ మొక్క చెప్పాను అనమాట ఈ పద్యాలన్నీ గుర్తుండడం కూడా కష్టమే కదా సో అలాగా సో బ్రహ్మదేవైతే బ్రహ్మాదులకు ఇంద్రాదులకు నీకు నీలో నీ శరీరంలో కూడా బలం ఉంది కదా హే హే నాన్నగారు నాన్నగారు నీ శరీరంలో కూడా ఉంది కదా బలం ఆ బలము ఆ విష్ణువు అనుగ్రహమే నా దగ్గర ఉన్న బలము అంతే బ్రహ్మగారి మొదలుకుని బలవంతులు ఉంటారు వాళ్ళ బలము ఆయనే దుర్బలు ఉంటారు తక్కువ బలం ఉంటుంది వాళ్ళకి ఓ పిసరంత బలం ఆ పిసరంత బలం కూడా అయినే అని సమాధానం చెప్పాడు ప్రహ్లాదు సో అదే అనమాట బలం బలవతాం చాహం తచ్చబలం మరాగ వివర్జితం కానీ ఎటువంటి బలం అయి ఉండాలి అది హిరణ్యకృష్ణుడు బలం లాంటి బలం కాకూడదు ప్రహ్లాదుడు బలం వంటి బలం కావాలి సో కామరాగముల చేత విడి వివర్జితమైన అంటే అవి లేనటువంటి బలం అయి ఉండాలి కామం అంటే ఏమిటి రాగమంటే ఏమిటి డెఫినెషన్స్ కామశ్చ రాగశ్చ కామరాగవు అని ద్వంద్వ సమాసం అవి రెండవి అవి ఏమిటవి కామస్తృష్ణ అసన్నికృష్ట విషయూ విషయము అంటే ఇంద్రియభోగము అని అర్థం విషయము అంటే మామూలుగా తెలుగులో విషయం ఈ దీని విషయం ఏమిటండి విషయాలు ఏమిటండి అలా కాదు అర్థం కూడా ఉంటుంది కానీ ఇంద్రియభోగము అవి ఐదు విషయాలు శబ్దస్పర్శ రూపరస గంధములు సో అవి ఇప్పుడు కొత్త రకం టేప్ రికార్డర్ వచ్చిందనుకోండి లేకపోతే ఏదో పాఠాలు వచ్చాయనుకోండి అది శబ్దము అది మన దగ్గర లేదు అసన్నికృష్టిషు అది లేదు అది లేకపోతే దాన్ని మనం కొనుక్కోవాల్సి ఉంటుంది దాని మీద ముందు కోరిక ఉంటుంది తృష్ణ ఉంటుంది అది సంపాదించుకునే ప్రయత్నం చేయాలి మ్యూజిక్ మ్యూజిక్ కంపెనీలు ఉంటాయి వాళ్ళు మ్యూజిక్ని అమ్ముతూ ఉంటారు అవి మనం కొనుక్కుంటాం అది శబ్దము అనే భోగము తర్వాత స్పర్శ అనే భోగము ఈ క్రీములు ఖరీదైనటువంటి నాజూకు వస్త్రములు ఇవన్నీ స్పర్శ అనే భోగానికి సంబంధించి ఉంటాయి శబ్ద స్పర్శ రూప అంటే సినిమాలు టీవీలు ప్రోగ్రాములు వినోదయాత్రలు ఇవన్నీ రూపానికి సంబంధించి ఉంటాయి రస ఇంక చెప్పేది ఏముంది రస అంటే రుచులు భోజనాలు పార్టీలు ఇవన్నీ రస గంధ అంటే పెర్ఫ్యూమ్స్ రకరకాల పెర్ఫ్యూమ్స్ అవి ఉంటాయన్నమాట వీటికి ఆ పదార్థములు కావాలి ఆ భోగాలు కావాలి అవి దగ్గర లేవు వాటి గురించి కళలు కొంట్రోల్ ఉంటాడు ఈ బలం ఉపయోగించేసి అవి తీర్చేసుకుందుకు ప్రయత్నం చేస్తాడు కూడా అలాంటి బలం కాకూడదు అది తన వద్ద భోగ్య వస్తువుల ఎడల ఉండే తృష్ణకి కామహ అని పేరు మరి రాగ అంటే ఏమిటి రాగోరంజన ప్రాప్తేషు విషయేషు రంజన రాగ రంజన తెల్లటి వస్త్రం తీసుకుని మల్లె వస్త్రం తీసుకుని ఎర్రటి నీళ్లు రంగు కలిపిన నీళ్లుంటాయి ఎర్రని నీళ్లు ఆ నీళ్లలో ముంచి పైకి తీశారనుకోండి ఇప్పుడు ఆ వస్త్రం ఏమవుతుంది ఎర్రగా తయారవుతుంది దాన్నే రంజన అని అంటారు రంజన అంటే రంగు వేయుట ఈ రంజనా నుంచే తెలుగులో రంగు వచ్చింది రంగు వేయుట జ అవుతుంది చుహో కుహు చవర్గకి కవర్గ వస్తుంది చాలా వద్ది కదా చాచా జ రంజ రంగ అయిందా రంగు కాబట్టి రంగు వేయుట వస్త్రానికి రంగు వేస్తారు ఇప్పుడు మనస్సుకి రంగు వేస్తారు ఎలా రంగు వేస్తారు ఓ వస్తువు కొనిపెట్టుకుంటారు ఓ వజ్రాల నెక్లెస్ కొనపెట్టుకుంటారు ఈ వజ్రాల నెక్లెస్ మీద ఆసక్తి ఉంటుంది ఆసక్తి మనస్సంతా కూడా వ్యాపించేసి ఉంటుంది మనస్సంతా కూడా వజ్రాల నెక్లెస్ ఆసక్తి చేత వ్యాప్తమై ఉంటుంది ఎప్పుడూ అదే దృష్టి లేకపోతే వజ్రాల నెక్కలు కాబట్టి పోనీ మరొకటి ఇంకొకటి ఇప్పుడు ఖరీదైన కారు కొన్నారనుకోండి కారు ఎక్కడ ఉంటుంది రెండు చోట్ల ఉంటుంది ఒకటి గరాజ గరాజులో ఉంటుంది రెండు మనస్సులో ఉంటుంది మనస్సులో ఆ కారే గుర్తుకొస్తుంది కారు గుర్తుకొచ్చినప్పుడల్లా రెండు రకాల ఎక్సైట్మెంట్లు కలుగుతాయి ఒక ఎక్సైట్మెంటు హర్షము ఎంత బాగుందో ఈ కారు అని ఒక ఐ ఓన్ ఇట్ అనే ఓనర్షిప్ హర్షము రెండోది భయము భయం ఎందుకు ఇది ఏదైనా అయిపోతుందేమో అక్కడ పార్క్ చేసి వచ్చేమో అక్కడ సరిగ్గా ఉందో లేదో ఎవడైనా దానికి సొట్ట పెడతాడేమో అని ఈ రకమైనటువంటి భయం సో మొత్తానికి ఇటు హర్షము కానీ అటు భయం కానీ మనస్సంతని కూడా రంగు వచ్చినట్టుగా చేసేస్తుంది ఈ రకంగా ఒక నాలుగు ఐటమ్స్ ఉంటే వీడి మనస్సులో ఆ మనస్సు ఎప్పుడు అలా కలిచివేసినట్టుగా ఉంటుంది దాన్నే రంజనము అలా రంజనం కాకుండా చూసుకోవాలి రాగము లేకుండా చూసుకోవాలి కారు ఉండడం తప్పు కాదు ఆ కారుకి కారుపై రాగము లేకుండా ఉండాల్సి ఉంటుంది కారు కాకపోతే కొన్ని మరొకటి ఉడికే నేను ఏదో ఒకటి అన్నాను కాబట్టి కారు ఉంటాను మీరు మరేవనుకోకండి కారు ఉన్నవాళ్ళు చూడండి ఫీల్ వేడ్ అబౌటి మీ కారు ఉపయోగించేలేదు ఇటు అటు తిరుగుతూ ఉంటారా ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ కానీ రంజనము మంచిది కాదు ప్రాప్తేషు విషయేషు వంజన మనకు ఆల్రెడీ ఉన్న విషయముల ఎందు భోగముల ఎందు ఆసక్తి మనస్సు నిండా పట్టేసి ఉంటుంది జిడ్డు పట్టినట్టుగా పట్టేసి ఉంటుంది వదలతో ఇప్పుడు గిన్నెకి నూనె నూనె పోసిన గిన్నె ఉందనుకోండి నూనె తీసేశారు తీసేస్తే నూనె పోతుందా పోదు ఇంకా దాన్ని పట్టుంటుంది దాంట్లో కొన్ని నీళ్లు పోసి ఇలా ఇలా చూసి అవతల పారపోసారు ఇప్పుడు ఇంకా ఉంటుంది పీచు ఒకటి తీసుకుని ఇలా ఇలా తోమేసి కడిగేసిపోసారు అప్పుడు ఇంకా ఉంటుంది వదలదు వీళ్ళి వదలదు అది దీన్ని ఆసక్తి అంటారు పట్టేసుకుని ఉంటుంది ఆ రకంగా మనస్సుని ఈ భోగ విషయాలు పట్టేస్తాయి దాన్ని రంజన కొన్ని పడితే నష్టం అంతా నష్టమే సుఖంగా ప్రశాంతంగా వీడు జీవించలేకపోతాడు ఇలాంటివి ఈ ఎక్సైట్మెంట్లు ఈ టెన్షన్ స్ట్రెస్ అంటారు ఇవన్నీ పెంచేసుకుంటే జీవితం దుర్భరం ఎంత దుర్భరం అవుతుందంటే ఏ భోగాలు అనుభవించడానికి ఉండదు బీపీ డయబెటీస్ ఇటువంటి స్ట్రెస్ రిలేటెడ్ రోగాలు వస్తాయి చిన్న వయస్సులోనే అనారోగ్యం పాలవటం అనేక కష్టాలు అనుభవించటం ఒకప్పుడు మనం తెచ్చిపెట్టుకుంటాం ఒకప్పుడు భగవంతుడు ఇస్తాడు ఏదో ప్రారంభ కర్మాధీనంగా భగవంతుడు ఇస్తాడు భగవంతుడు ఇచ్చిన దానికి మనం ఏం చేయలేం అనుభవించాలి కానీ మనం తెచ్చిపెట్టుకోకుండా ఉండాలి కదా కాబట్టి ఈ భోగ్య విషయముల ఎందుకు చాలా కాషస్గా ఉండాలి అందుకోసమే కామరాగ వివర్జితం భోగే రోగభయం అన్నాడు బంగారం లాంటి మాట అక్షరలక్షలు ఇవ్వచ్చు భోగే రోగభయం అని ఉపద్యం ఉంది భర్తృహరి సుభాషితాల్లో కాభ్యాం కామరాగ కామరాగాభ్యాం వివర్జితం అంటే కామరాగములు లేని బలం దేహ దేహాది ధారణ మాత్రార్థం బలం సత్వం అహమస్మి కావండి ఈ బలం ఉంది ఈ బలంతో ఏమో కొత్త కొత్త భోగాల్ని ఏమో వద్దన్నారు పాత భోగాల్ని కూడా పట్టుకోవద్దన్నారు మరి ఇంక బలం ఏం చేసుకోవాలి ఇప్పుడు రౌడీ గారు ఉన్నారు ఆయనేమో అంతకుముందు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర లాపుకొచ్చినవన్నీ రిటర్న్ చేసేసారు ఇంకా కొత్తవి లాపుకోవడం మానేశారు శరీరం నిండా బలం ఉంది ఇప్పుడు ఈ బలం ఏం చేయాలి అంటే బలాన్ని కామరాగ వివర్జితమైన బలము ఈశ్వరుని యొక్క ప్రసాదం దాన్ని ఆ రకంగా స్వీకరించు దాన్ని దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవడమే మహాభాగ్యం కదా అదే దాని యొక్క ప్రయోజనం దేహాది ధారణ మాత్రార్థం బలం రోగ అస్తమానం డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు మందులు మాకులు అక్కర్లేదు బలంగా ఉన్నాడు ఇంకా అంతకంటే దానికి ఫలమేం అక్కర్లా ఏదైనా చేతనైతే వాళ్ళకైనా ఉపసంహరంతో ఉపకారం చేసి పెట్టచ్చు అలా కూడా చేయచ్చు కాబట్టి ఆ బలాన్ని అలాంటి పెట్టుకోవాలి కానీ దాన్ని కామరాగములతో కలుషితము చేయరాదు అది ఆ చర్చ యొక్క సారాంశం సంసారిణా తృష్ణారాగకారణం సంసారులు ఉన్నారు అంటే ఇంతకుముందు నేను చెప్పాను వాళ్ళ బలము ఉపయోగించి ఉన్నవాటి మీద రాగము లేని వాటి మీద తృష్ణ ఈ బలాన్ని ఉపయోగించి లేని వాటిని లాక్కొస్తాడు ఉన్నవాటిని అన్యాయంగా సంపాదించిన వాటిని తిరిగి ఇవ్వకుండా వాటిని రాగం పెట్టుకుంటాడు సో సంసారులు తృష్ణారాగములతోటి బలాన్ని వాడుకుంటారు తృష్ణారాగముల పరిపూర్తి కొరకు ఈ బలాల్ని వాడుకుంటూ ఉంటారు అటువంటి బలము ఇదిగో కృష్ణుడు బలం నేనే అన్నాడు ఇదిగో నా బలం అదే అని అలా చెప్పకూడదు అలా ఉండకూడదు బలం అంటే మా చిన్నప్పుడు కోటి రామమూర్తి దృష్టాంతం దారాసింగ్ అని నార్త్ ఇండియా నుంచి ఒక ఆయన ఉండేవాడు హనుమంతుడి పాత్ర ఆయనే వేసేవారు ఇప్పటికీ కూడా సినిమాల్లో ఆయన మంచి బలంగా ఉండేవాడు దారాసింగ్ కింగ్ కాంగ్ వీళ్ళిద్దరికీ కుస్తీ పోటీ అని న్యూస్ ఫోటోలో అవి చూసి మేము అప్పుడు దారాసింగ్ నెగ్గాలి ఏమైనా సరే అని మేము అదేటి దేవుని హనుమంతుడిని ప్రార్థనలు కూడా చేశాను నాకు బాగా గుర్తు ఏ హనుమా మా దారాసింగ్ నెగ్గాలి తర్వాత ఏమైందంటే ఆ రిజల్ట్స్ వచ్చాయి నేను పని కట్టుకుని ఆ రిజల్ట్ ఏమైందని తెలుసుకున్నా దారాసింగ్ని ఎగ్గాడు ఇవాన్ తర్వాత ఇంకొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత తెలిసింది వీళ్ళు అలాదే స్టేజ్ లైక్ దాట్ ఇంకేలా డబ్బుల కోసం చేస్తారు అప్పట్లో దారాసింగ్కిను కింగ్ కాంగ్ అని ఒక ఆయన్ని పట్టుకొచ్చి వెళ్లి తర్వాత కొంచెంసేపు కుస్తీ పట్టించి ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు దారాసింగ్ ఎక్కుతాడు ఆ సెంటిమెంట్ అలా టికెట్ కొట్టారు లేఖ ఇండియాలో ఉన్నప్పుడు దారాసింగ్ ఎక్కుతాడు అదే ఇప్పుడు దారాసింగ్ విజిట్కి వెళ్తాడు కింగ్ కాంగ్ ఊరికి అక్కడ కింగ్ కామెతాడు ఇద్దరు కలిసి ఆ డబ్బులు పొత్తుకుంటా బలము అన్నది ఈ తృష్ణారాగములకు హేతువుగా కాకూడదు మన తృష్ణారాగ కారణం అది సంసారాని కలిగిస్తుంది సంసారుల యొక్క అటువంటి బలము అది మంచిది కాదు అమెరికాలో ఓ పహల్వాన్ ఉన్నారు ఇప్పటికే ఉన్నారు రిటైర్ అయిపోయారు ఆ పహల్వాను ఆరు సంవత్సరాలు జైలు శిక్ష వేశారు అమెరికాలో కాబట్టి వేశారు ఇక్కడైతే ఏ శిక్ష ఉండేది కాదు ఎందుకంటే పహిల్వాను కోటీశ్వరుడు కోట్లు సంపాదిస్తారు ఈ బాక్సింగ్లో వాళ్ళడ్ ఛాంపియన్షిప్ వాళ్ళు ఛాంపియన్షిప్ అంటే చాలా కోట్లు సంపాదిస్తాడు చాలా ధనవంతుడు ఏదో పొరపాటు పని చేశాడు ఆ బలాన్ని దుర్వినియోగం చేశాడు పొగర్మోత్త అంటే వెంటనే పట్టేసుకున్నారు పోలీసులు పట్టేసుకుని జైల్లో పెట్టేశారు జైల్లో సద్ బాగా బిహేవ్ చేశాడు అని చేత ఆరేళ్ళకి వదిలిపెట్టేశారు జైల్లో బలం ఉంది కదా అని ఎవరినైనా కనుక ఏదైనా మళ్ళీ శిక్ష వేసేస్తాడు అలాంటి పొరపాట్లు చేస్తే ఆ బలము ఈశ్వరుని యొక్క విభూతి కిందకి లెక్కకి రాదు కించ కించ అన్నారంటే అర్థం ఏంటి ఆ విభూతి అయిపోయింది నెక్స్ట్ విభూతికి వెళ్తున్నాము అని అర్థం ధర్మావిరుద్ధ దాన్ని కించ అంటారు ధర్మావిరుద్ధర్మేణ శాస్త్రా అవిరుద్ధ ప్రాణిషు భూత కామ ప్రాణులందని కామన ప్రాణులు మనుషుల్లోనే కాదు ఇతర ప్రాణులను కూడా మీరు లెక్కించుకోవచ్చు ఇప్పుడు ఓ పశువు ఉందనుకోండి అది దానికి దాహం వేస్తుంది మంచినీళ్ళు తాగిపిస్తారు అప్పుడు అది ఎంత తృప్తిని అనుభవిస్తుంది పశువులకు కూడా ఎండలో పనిచేసిన ఎద్దు మొదలైన వాటికి నీళ్లు తాగిపిస్తే మహానందాన్ని అనుభవిస్తే అది కూడా ఆనంద రసానుభవము అది ఈశ్వరుని యొక్క విభూతియే కాబట్టి ధర్మానికి విరుద్ధంగా ఉండకూడదు ధర్మము అంటే ఏమిటి శాస్త్ర అర్థేనా శాస్త్రము అంటే వేదము వేద తాత్పర్యమే ధర్మము అర్థము అంటే తాత్పర్యము కాబట్టి వేద తాత్పర్యమైనటువంటి ఆ ధర్మం కలదో దానికి విరుద్ధంగా ఉండరాదు ఈ కామన కామన అంటే ఇచ్ఛ కోరికలు దానికి విరుద్ధంగా ఉండకూడదు సకల ప్రాణుల ఎందు కామన ఏది కలదో అది ధర్మానికి విరుద్ధంగా ఉండరాదు యథా దేహారణ మాత్రద్యర్థ అశనపానాది విషయ స కామ అస్మి ధర్మానికి విరుద్ధము కాని కామన నేనే అన్నాడు శ్రీకృష్ణుడు విభూతి అటువంటి కామన ఏదైనా ఒకటి దృష్టాంతం చెప్పండి అంటే ఆయన అంటున్నారు చూడండి ఈ కామన అన్నది దేహధారణకు మాత్రమే ఉద్దేశించబడినదై ఉండాలి నేను ఇందాక చెప్పాను మీకు యతి బ్రహ్మచారి అని అది కేవలము అశనాయా పిపాసులకు చెందినదయ్యి ఉండాలి అశనాయా అంటే ఆకలి ఆ పదం సంస్కృత భాషలో చాలా చక్కటి ప్రయోగం అశనాయా అంటే ఆకలి ఆకారాంత స్త్రీలింగ శబ్దం రమాలాగా పిపాసా దప్పిక పాతుపాస సన్నంత ప్రయోగం సో ఆకలి దప్పికల విషయముగా కలిగిన ఇచ్ఛ ఆకలి వేసినప్పుడు ఆ అన్నం తినాలి అనే కోరిక బయలుదేరుతుంది అన్నం తిన్నప్పుడు తృప్తి కలుగుతుంది ఇదంతా కూడా ప్రాణశక్తి యొక్క మహిమ ప్రాణశక్తి యొక్క ఒక పవర్ అది ఆ ప్రాణశక్తి అంటే కదా ఈశ్వరుడే ప్రాణశక్తి స్వరూపుడు కదా దప్పిక కూడా అంతే ఆ ప్రాణశక్తి వల్లే దప్పిక కలుగుతుంది కనుక ఆ దప్పిక వెనుక ఆకలి వెనుక వాటిని పొందినప్పుడు అన్నాన్ని ఆ నీళ్ళని పొంది త్రాగినప్పుడు తిని త్రాగినప్పుడు కలిగేటువంటి రసానుభూతి తృప్తి వీటన్నిటి ఎందు కూడా ఆ ప్రాణశక్తి యొక్క మహిమయే అభివ్యక్తమవుతున్నది కనుక ఆ ప్రాణశక్తి రూపంగా ఈశ్వరుడే వీటన్నిటిని సంభవము చేయుచున్నాడు వెరీ నైస్ అక్కడికి ఆ శ్లోకం భాష్యంతో సహా పూర్తయింది తరువాతి శ్లోకం ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్విద్ది నత్వహంతేషు తేమయీ ఈ సృష్టిలో మూడు రకముల పదార్థాలున్నాయి మూడు రకాలు ఈ మూడు కూడా ఇంకా మూడు తప్ప ఇంకొకటి లేదు నాలుగోది లేదు ఆ మాట చెప్తాడు ఈ మూడు రకముల భావములు ఏమిటవి సత్వగుణము నుంచి వచ్చినవి సత్వగుణ ప్రధానమైన భావములు సాత్వికాహ రజోగుణ ప్రధానమైన భావములు రాజసాహ తమోగుణ ప్రధానములైన భావములు తామసాహ ఈ మూడు కూడా నానుండియే ఆవిర్భవించినవి మత్త ఏవ అంటే నానుండి పంచమే కవచనం తసిల్ అనే ప్రత్యయం మత్ సో ఈ మత్ అంటే అర్థం ఏంటో తెలుసిన అస్మి అస్మి అస్మి నేనే అయి ఉన్నాను నేనే అయి ఉన్నాను ఇప్పుడు ఈ సాత్విక జగత్టి నేనే అయి ఉన్నాను సాత్వికం జగత్ అహం అస్మి రాజసం జగత్ అహం అస్మి తామసం జగత్ అహం అస్మి అస్మి అస్మి అస్మి అస్మియే అస్మత్ అయింది అస్మత్ అనే శబ్దం అస్మి ధాతువు నుంచి పుడతాయి నో ఉందన్నీ కూడా అస్మి ఉంది కదా అసభువి అసభువిలో అంటే అసని ధాతు ఉండుట ఆ ఉండుటాకి ఉత్తమ పురుష మిప్ వస్తుంది ఇది అస్మి ఇది నేనే అగుదును అది నేనే అగుదును అది నేనే అగుదును అస్మి అస్మి అస్మి దాని నుంచి పుట్టిన నౌన ఏమిటి అస్మత్ అస్మత్ ప్రాతిపదిక అస్మీ నుంచి పుట్టింది అస్థ నుంచి పుట్టింది అనకూడదు అస్మీ నుంచి పుట్టిందనది ఎందుకంటే మృప్తి కూడా ఉంది దాంట్లో ఏమంటే ఈ అస్మత్ శబ్దము యొక్క పంచమీయే మత్ మత్ ఆ వా మత్ ఆ మత్తుకి తసిల్ అనే పరిచయం చేస్తే మత్తహ అది ఆ మత్తహ అనే పదం కాబట్టి ఈ పృథివి ఈ సృష్టిలో సాత్విక భావములు అహమస్మి రాజసభావములు భావములు తామసభావములు అహమస్మి ఇవన్నీ కూడా నా నుండియే వచ్చినవి అంటే నేనే వీటన్నిటి రూపంగా ప్రకటమై ఉన్నాను ఈశ్వరుని యొక్క మాయాశక్తియే త్రిగుణాత్మిక సత్వజస్తమ గుణాత్మిక మాయాశక్తి ఆ మాయాశక్తి యొక్క కార్యమే ఈ సకల జగత్తు కూడా కాబట్టి ఈశ్వరుని యొక్క మాయాశక్తియే ఈ జగత్తు అంటే ఈశ్వరుని నుండియే శక్తి అంటే శక్తి శక్తికి భేదం ఉండదు ఈశ్వరుని నుండియే ఈ జగత్తంతా ఆవిర్భవించినది నత్వహంతేషు చాలా సరళమైన శ్లోకాలు నేనేదో కంగారుగా చెప్తున్నాను మీరు అనుకోద్దు నేను కంగారు పడ్డాను నేను అవకాశంగా తాపీగా చెప్పడమే నాకు అలవాటు కానీ శ్లోకం సరళంగా ఉంటుంది విభూతి విషయాలు కాబట్టి భాష్యంతో సహా మంచి ప్రోగ్రెస్ వస్తుంది దట్ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ అస్ ఎనీవే ఇప్పుడు అవినాయందు ఉన్నాయి తే అహం తేషు నా నేను మాత్రం అహంతు నేను మాత్రం వాటి ఎందు లేను ఈ ఆధార భావము అనొచ్చు ఇప్పుడు ఈశ్వరు నుండే జగత్తు వచ్చింది ఓకే ఇప్పుడు చెప్పండి ఈశ్వరుడు జగత్తుకి ఆధారమా జగత్తు ఈశ్వరుడికి ఆధారమా అంటే ఈశ్వరుడే జగత్తుకు ఆధారము అని చెప్పాలి మా జన్మ కూడా పాట చెట్టు ఆధారమా చెట్టుకి పృథివీ ఆధారమా అంటే ఇలాగేదో పాట ఒకటి ఉండేది సాంగ్ అలాంటి పాట మా చిన్నప్పుడు పాటది ఈ మధ్యనేవరో రకరకాల చిత్రమైన పాటలు వస్తాయి కానీ మా చిన్నప్పుడు ఏదో కొంత సాహిత్యం అది ఉండేది వాటెవర్ సో కాబట్టి ఈశ్వరుడికి జగత్తు ఆధారమా జగత్తునకు ఈశ్వరుడు ఆధారమా అన్నది చర్చ ఇక్కడ ఇప్పుడు జగత్త ఆధారము ఎందుకంటే ఇప్పుడు పురాణ దృష్టితో చూస్తే ఈశ్వరుడికి ఆధారమేమిటి జగత్తు ఇప్పుడు దేవుడు వైకుంఠంలో ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చింది ఇబ్బంది వస్తే ఆయన ఏం చేశాడు భూలోకంలోకి వచ్చేసాడు వచ్చేసి ఇక్కడ మకాం పెట్టాడు అంటే ఇప్పుడు ఏమైనట్టు ఈశ్వరుడికి జగత్ ఆధారము దార్శనిక దృష్టి అలా ఉన్నది ఈ స్థల పురాణాల్లో అలా ఉంటుంది స్థల పురాణం ఏమైనా ఉంటుందంటే దేవుడికి వైకుంఠంలో ఇబ్బంది వచ్చి మా ఊరు వచ్చి ఉన్నాడు అని ఉంటుంది వాళ్ళ ఊరు దేవాలయం యొక్క స్థల పురాణం ప్రతి దేవాలయానికి ఒక స్థల పురాణం ఒకటి ఉంటుంది ఆ స్థలపురాణం ఎవరున్న అనుష్పు శ్లోకాలు అక్కడుండే పూజారి కొంత గడుసాయినైతే ఆయన చెప్తాడు దాన్ని ఆ టీవీ వాళ్ళు వెళ్ళి అడుగుతారు అడిగితే చెప్పేస్తాడు ఆయన మా ఊరికే వచ్చాడు దేవుడు ఆయన అక్కడ కైలాసంలో ఏదో అక్కడ గజాసురుడు ఒక రాక్షసుడు వచ్చాడు ఆ రాక్షసుడు ఏదో అల్లరి చేశాడు ఆ తర్వాత అక్కడ ఏదో ఆ రాక్షసులు సంహరిస్తే దుర్వాసన కూడా వచ్చేసింది కైలాసం అంతా కూడా దుర్గంధం వచ్చేసింది అప్పుడు శివుడు చికాకుపడి భూలోకానికి వచ్చేసి మా తొత్తరమూడిలో దేవాలయంలో ఉన్నాడు అని చెప్తాడు అనే గ్రామానికి స్థల పురాణం తొత్తరమూడి ఒక గ్రామం ఉంది అక్కడ స్థల పురాణం అది అంటే ఇప్పుడు ఏమైనట్టు అక్కడికి దేవుడికి మా ఊరు ఆధారం మనం ధూపదీప నైవేద్యాలు ఇస్తున్నాం మనం మరి మన ఊళ్ళో వచ్చి ఉంటే మరో ఏదైనా కొత్త సేవ చేయాలి కదా కాబట్టి దేవుడికి మేము సేవ చేస్తున్నాం ఏం చేస్తున్నారండి ఏదో మాన్యం ఇచ్చాము ఆ మాన్యం నుంచి వచ్చిన ధనంతో ఆయనకి లోటు లేకుండా ధూపం దీపం నైవేద్యం మేము ఆర్గనైజ్ చేసి పెట్టాము దానికి నేను ధర్మకర్తను అంటాడు ఈ ఈ స్ట్రక్చర్ అంతా ఎలా అవుతుందో దీన్ని పురాణ దృష్టి అంటారు ఈ దృష్టి సరికాదు కదండి ఏదో పాపం ఆ సందర్భానికి అది టీవీ న్యూస్కి దానికి బాగానే ఉంది కానీ ఇది సరికాదు ఈ దృష్టి సరికాదు పురాణ దృష్టి దార్శనిక దృష్టి నీ మధ్య నాకు ఈ జాతస్థం పట్టుకుంది సో అలాగా ఈ డిస్టింగ్షన్ వివేకము సో అలాగా కాదు ఇప్పుడు బంగారానికి నగలు ఆధారమా నగలకి బంగారం ఆధారమా అంటే నగలకి బంగారమే ఆధారం అలా అర్థం చేసుకోవాలి అంతేగానే బంగారం ఎక్కడుంది నెక్లెస్లో ఉంది కాబట్టి నెక్లెస్సే బంగారానికి ఆధారము అని లాజిక్ తీయకూడదు ఆ లాజిక్ సరికాదు ఎందుకంటే నెక్లెస్ మిథ్యా బంగారం సత్యం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కనుక ఇప్పుడు తెరకి సినిమా ఆధారమా సినిమా తెరకే ఆధారమా సినిమాకి తెర ఆధారము తెరయందు సినిమా ఉందా సినిమాయందు తెర ఉందా సినిమాయందు తెరలేదు తెర ఎందే సినిమా ఉంది నత్వహం తేషు తే మయి తేషు అహం తేషు నా తే అవి నాయందు గల ఉంది సకల జగత్తు నా ఎందు గలం ఇప్పుడు మీరు చెప్పండి ఆత్మే బ్రహ్మ అంటే ఈ భేదవాదులు ఉలిక్కి పడతారు ఏమిటండి ఆత్మే బ్రహ్మ అంటాడు మీరు చెప్పండి మీరు నిద్రపోయారు నిద్ర లేచారు నిద్ర లేవగానే ఈ దేహము నేను ఇప్పుడు దేహం ఎక్కడుంది జాగ్రత్తచేతనలో ఉందా లేదా జాగ్రత్త చైతన్యంలో ఉందా లేదా నేను అనే సరే అలాంటి పెట్టండి నేను అనుకోకముందు దేహం తెలిసింది జాగ్రత్త చైతన్యంలో ప్రకాశించింది ఈ ఇల్లు నాది ఇప్పుడు ఇల్లు ఎక్కడుంది జాగ్రత్త చైతన్యంలో ఉంది ఈ జగత్తులో నేనున్నాను ఈ జగత్తులో నేనున్నానా జగత్తు నాలో ఉందా జగత్తు నాలో ఉంది నిజానికి జగత్తులో నేనున్నాను అన్నంతకాలం మీకు మీరు జీవుడుగా బద్ధులై ఉంటారు జగత్తులో చోటు నుంచి ఇంకో చోటకి ప్రయాణం చేస్తూ ఉంటారు జగత్తు నాలో ఉంది అని తెలుసుకోవాలి అవస్థాత్రయం వివేకం అలా ఉంటుంది నేను నిద్రలేసినప్పుడు జగత్తు నా చైతన్యంలో ప్రకాశిస్తుంది ఇప్పుడు ప్రాజెక్టర్ కాంతి అలాగా వికసించినప్పుడు ప్రాజెక్టు నుంచి కాంతి వస్తుంది సన్నగా వస్తుంది ఆ సన్నగా వచ్చి అది ఫైల్ టాహాయ్ అంటే అది అలా విస్తరిస్తుంది అలా విస్తరించేప్పటికీ సినిమా కనబడుతుంది అదేవిధంగా మధ్యలో ఫిలిం ఉంటుంది అనుకోండి అలాగే ఆత్మచైతన్యం ఉంటుంది అది ఫోకస్ అది వస్తుంది అది వచ్చేప్పటికీ మనస్సు అనే ఫిలిం అడ్డుపడుతుంది అంటే టక్ విశాలమైన జగత్తు మనకి ప్రత్యక్షమవుతుంది కాబట్టి ఈ విధంగా ఈ జగత్తుని ప్రకాశింపజేసేది ఏది ఆత్మచైతన్యం జాగ్ర చై జాగ్రత్త అవస్థలో ఆత్మచైతన్యమే జగత్తుని ప్రకాశింపజేస్తుంది ఆత్మచైతన్యం మీరు వితిడ్రా చేశారనుకోండి ఈ జగత్తు ప్రకాశించడం మానేస్తుంది కాబట్టి జగత్తు మీ నుండే ఆవిర్భవిస్తోంది జగత్తు మీయందు గలదు జగత్తులో మీరు లేరు అదే అదే సిద్ధాంతం ఈశ్వరునికి కూడా వర్తిస్తుంది ఆత్మకి ఈశ్వరునికి సమానంగా వర్తిస్తుంది ఏమైతేడా లేదు నత్వహంతేషు తేమయీ ఇప్పుడు ద్రష్టాదృశ్యమోని రెండు ఉంటాయి మంచి శ్లోకం దార్శనిక దృష్టికోణం తెలుసుకోవటానికి సందర్భం ఉన్న శ్లోకం ద్రష్టాదృశ్యము రెండుంటాయి ద్రష్ట చూచువాడు చూడబడేది ద్రష్టాదృశ్యము ఇప్పుడు మీరు ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి అందుకే పురాణ కాలక్షేపం ఏం కాదు ఏదో ఏదో లూజుగా చల్తా హై చల్తీకా నామ్ గాడి అలా లూజ్గా ఉండకూడదు ఫోకస్డ్గా ఉండాలి ఇప్పుడు మీరు చూడండి మీరు సినిమా హాల్కి వెళ్ళారు సీట్లో కూర్చున్నారు సినిమా చూస్తున్నారు సినిమా తెర మీద మీకు కనబడుతున్నాయి హీరో హీరోయిన్ కనబడుతున్నాయి కావండి ఇప్పుడు మీరు చెప్పండి సినిమా తెర మీద కనబడే నాయకుడు నాయిక శృంగార రసం కరుణ రసం అనేక రసాలు కూడా ఉన్నాయి ఈ నాయకుడు నాయిక ఈ కథ ఈ రసము ఇవన్నీ సినిమా తెర మీద ఉన్నాయా మీ మనస్సులో ఉన్నాయా మీ మనస్సులో ఉన్నాయండి సినిమా తెర మీద ఏమే సినిమా తెర మీద ఇవన్నీ ఉంటాయా మీ మనస్సులో ఉంటాయి మరి సినిమా తెర మీద కనబడుతున్నాయంటే మరి అదే చిత్రం దాన్నే మాయా అన్నారు అఘటిత ఘటన పటీయసీ మాయా మన మనస్సులో ఉన్నవి సినిమా తెర మీద మనం చూస్తాం దీన్నే ప్రాజెక్షన్ అంట నుంచి మనం ప్రాజెక్ట్ చేస్తాం ఇప్పుడు ఈ సినిమా తెర మీద మీరు చూసి ఇవన్నీ దృశ్యములు కూర్చుని కూర్చులో కూర్చుని చూసే ద్రష్ట మీరు ఇప్పుడు ఈ దృశ్యములు ద్రష్టపై ఆధారపడి ఉన్నాయి ద్రష్ట లేకుండా దృశ్యాలు ఉండవు కానీ ద్రష్ట దృశ్యములపై ఆధారపడి సినిమాకి ముందు ద్రష్ట ఉన్నాడు సినిమా అయిపోయిన తర్వాత ద్రష్టు ఉన్నాడు సినిమా ఉన్నప్పుడు ద్రష్టు ఉన్నాడు కానీ ద్రష్ట లేనిదే దృశ్యములు లేవు ఇది ఈ పాయింట్ మీకు నేను ఒక హోంవర్క్ ఇస్తా ఆలోచించే హోంవర్క్ ఒక జన్మాస్టర్ ప్రశ్న అడిగాడు విద్యార్థులు ఏమని ఒక అడవిలో ఇంతకుముందు కొంతమందికి తెలుసునిది మిగతా వాళ్ళకి హోంవర్క్ మీరు ఆలోచించండి ఒక అడవిలో ఎవ్వరూ లేరు చుట్టుముట్టు మానవ మాతృడు ఎక్కడా వంద మైళ్ళ దూరంలో ఎక్కడా లేడు అటువంటి కాకులు దూరనే కాల కారడవి అటువంటి అడవిలో ఓ చెట్టు పడిపోయింది విరిగి పడింది గాలికి ఇప్పుడు శబ్దము వచ్చునా ఇది ప్రశ్న మీరు ఆలోచించాలి దీనికి మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను సమాధానం చెప్తున్నా మీరు ఇంటి దగ్గర ఆలోచించాలి వినీవాడు లేడు కనుక శబ్దము ఉండదు శబ్దము రాదు చప్పుడు రాదు ఎందుకంటే చప్పుడు అన్నది వినీవాడు ఉంటేనే చప్పుడు వినివాడు లేకపోతే చప్పుడు లేదు ఏం కాబట్టి శ్రోతపై వినబడేది శ్రావ్యము శ్రోతపై ఆధారపడి ఉంటుంది కానీ శ్రోత శ్రావ్యముపై ఆధారపడ్డాడు ద్రష్టపై దృశ్యం ఆధారపడుతుంది కానీ ద్రష్ట దృశ్యముపై ఆధారపడ్డదు ఓకే ఇప్పుడు మీరు చెప్పండి ఈశ్వరుడు ద్రష్ట ద్రష్టచేతనుడు దృశ్యం జడం ఇప్పుడు ఈశ్వరుడు చేతనుడైన ద్రష్టలో ఉంటాడా జడమైన దృశ్యంలో ఉంటాడా చేతనుడైన దృష్టలో ఉంటాడు కదా జడమైన దృశ్యంలో ఉంటాడు కదా మరి జడమైన దృశ్యంలో ఎందుకు అన్వేషిస్తున్నారు మరి అన్వేష రాంగేనా కదా కాదండి మేము జడమైన దృశ్యంలో అన్వేషించట్లేదు జడమైన దృశ్యంలో దర్శించినప్పుడు కూడా ఆ దర్శనం ఆ హృదయంలోనే చేసుకుంటున్నాము అంటే యు ఆర్ రైట్ దెన్ యు ఆర్ రైట్ నా తేషు తే చాలా చక్కటి దార్శనిక దర్శనం దృష్టి దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చాలా భాగం నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను రేపు క్లాస్లో ఈ శ్లోకాన్ని భాష్యంతో సహా పూర్తి చేద్దాం ఓం పూర్ణముద పూర్ణాత్ పూర్ణముదచ్చు పూర్ణ